నెక్స్ట్ నమ్మశర్వాయ చ పశుపత ఏ చబట్టి ఇప్పుడు పుట్టుకు చూచాం భవాయ చ కాబట్టి అందరం ఆయన నుంచి పుట్టాము పుట్టిన తరువాత ప్లీజ్ మనం ఇక్కడ బ్రతకాలం లేదా చూస్తారు ఆయనే చూడాలి ఇంకోరుండారు అజ్ఞానం కనుక దట్టంగా ఉంటే మనమే చూస్తున్నట్టుగా మనకు కనపడుతుంది అందుకని నా సంసారం నా భుజాల మీద నడుస్తున్నదండి మీకేం తెలుసు అంటే సరేలే నలుగురు భుజాల మీద పోయేంత వరకు ఇట్లాగే మాట్లాడు నా భుజాలు నా భుజాలను తర్వాత ఇతర భుజాల మీద ఎక్కుతూ సరేనా ఎవరి భుజాలు కాదు సార్ పరమేశ్వరుడే ఎవడైతే సృష్టికర్తో స్థితికర్త సంహారకర్త కూడా ఆయనే ఇది ఆ రెండు దీంట్లో వస్తున్నాయి నమ శర్వాయ శృణోతి ప్లీజ్ శృణాతి శృణోతి శృణాతి ఇది శర్వహ అంటే నసింపజేసేటువంటి వాడు శృణ శృణాతి ఇది శర్వ కాబట్టి నమో శర్వాయ శర్వాయ నమ అంటే ప్లీజ్ రుద్రాయ నమ అంటే దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు శర్వాయ నమ అంటే నసింపజేసేటువంటి వాడు అని అర్థం అంటే సంహారకర్త భవా అన్నప్పుడు సృష్టికర్త శర్వాయా అన్నప్పుడు సంహారకర్త పశుపత ఏచా చూచవా పశువులు అంటే ఎవరంట అందరూ ప్రాణులందరూ పశువుల కిందనే లెక్క అటువంటి వాళ్ళని ఈ పశువులకి ప్రభు వాడు అంటే సర్వ ప్రాణులకి ప్రభు వాడు భర్త భరించేటువంటి వాడు అంటే వాళ్ళని రక్షించేటువంటి వాడు కాబట్టి పశుపతి అందుకని ఇంట్లో కూడా భార్య ఏమంటది ఆయన్ని భర్తని మా పతి దేవుడు అండి మరి దేవుడు మా పతి వెంటనే ఆయన సతి కానీ సతీ భరించేదేం లేదు అంతా పతే సరేనా భరించేవాడు భర్త పతి పశుపతి ఈయన గృహంలో పతి ఆయన అందరికీ పతి ఈయన ఒక్క భార్యకి పతి ఆయన అందరికి మగ ఆడ మధ్యలో వాళ్ళు అందరికి సమస్త సర్వప్రాణులు పశుపక్షాదులు క్రిమికీటగాదులు ఎందుకని వాళ్ళ జీవనానికి ఆధారమైనటువంటి వాడు గనక పశుపతి పశుపతి అని ఎప్పుడైతే అన్నామో ప్లీజ్ సంసారశ స్థితికర్త ఇది స్థితికర్త పశుపతి అంటే పోషించేటువంటి వాడు గనక సంసారాన్ని పోషించేది ఆయన వల్లనే ఆయన ఇస్తేనే కదా మనకి ఏదైనా వస్తుంది వర్షాలు రావు ఏం చేస్తాం మనంతా కలిసి ఎలక్షన్ పెట్టుకుంటావా ఏం చేస్తాం చెప్పండి కాబట్టి ఏదిచ్చినా పరమాత్మ యొక్క అనుగ్రహమే అదంతా ఇచ్చేటువంటి వాడు తానే గనక ఆయన పశుపతి శర్వహ నసింపజేసేటువంటి వాడు కాబట్టి ఇక్కడికే మనకు సృష్టికి సంబంధించిన విషయం వచ్చేసింది ఏంటో తెలుసా ఎప్పుడైతే భవాయా అని అన్నాడో భవతి ఇది భవహ పుట్టు కారణమైనటువంటి వాడు కాబట్టి సృష్టికర్త పశుపతయే స్థితికర్త శర్వాయ సంహారకర్త కాబట్టి సృష్టి స్థితి లయాలన్నీ కూడాను ఆయన వల్లనే జరుగుతూ ఉన్నాయి నమో నీల నీలగ్రీవాయచ గ్రీవం అంటే కంఠం నల్లనైనటువంటి కంఠం కలిగి ఉండాడు గనక నీలకంఠుడు రుద్రుడు నీలకంఠుడు బానే ఉంది స్థితి కంఠాయచ తెల్లని కంఠము కలిగిన వాడికి నమస్కారం ఇటువంటి సంప్రదాయం తెలియని వాళ్ళకన్నా చదివితే ఏందండి అంత కాంట్రడిక్షన్ అండి ఇప్పుడు వన్ వీక్ అయిపోయింది స్వామిజీ చెప్తా ఉన్నాడు గంటలు గంటలు చెప్తా ఉన్నాడు బానే ఉంది కానీ అంత కాంట్రడిక్షన్ కదా ఎంతవరకు ఇప్పుడు వరకు చెప్పిందంటే నీకు ఎక్కడన్నా ఉంది ఇప్పటివరకు లేదండి ఇది కూడా ఉండదండి అది కూడా అంతకు ముందు చదివినప్పుడు ఉన్నదండి చెప్పిన తర్వాత లేదండి ఇది కూడా చెప్పిన తర్వాత ఉండదండి అంతే ఇంకేం లేదు కాంట్రవర్సీ అనే ప్రశ్న లేదు వైరుధ్యం అనేటువంటిది లేనేలేదు అంత మంగళకరమైనటువంటిది ఎందుకని వేదం గనక కాబట్టి ఇదేంటి స్వామిజీ నల్లని కంఠం కలిగిన అన్నారు అర్థమైపోయింది ఏమర్థమైంది క్షీరసాగర మదనం క్షీరసాగర విషం పుట్టింది గనక కాలకోట విషం దాన్ని మింగేశాడు గనక అందువల్ల ఇదంతా అయిపోయిందండి నల్లగా కంఠం అయిపోయింది అందువల్ల నీలకంఠుడు మనం ఏం చెప్పాను నేను నీలకంఠ అంటే అప్పుడు శివుడు ఎక్కడ ఉండాలి అప్పుడు పాల సముద్రం దగ్గరే ఉండాలి పాల సముద్రం ఎక్కడుంది నీకు తెలుసా అది డైరీ ఫామ్ ఎక్కడ అది ఉండేది కాబట్టి మన దృష్టిలో శివుడు విరాట్ స్వరూపం ఆ విరాట్ రూపాన్ని చూస్తున్నాం విరాట్ రూపాన్ని చూచినప్పుడు శశి సూర్య నేత్రే మనం చూచాం ఆయనకి నేత్రాలు ఎవరు సూర్య చంద్రుడు నేత్రాలు అన్నప్పుడు ఆయన కిరీటం ఎక్కడుందో జటాజటం ఎక్కడుందో స్వర్గలోకంలో ఉంది అర్థమవుతుంది ఇప్పుడు మీకు మరి ఇక్కడ ఉండేటువంటి గాలి ఏదైతే ఉందో మొత్తం అంతరిక్షంలో ఉండేది ఆయన ఉశ్వాస నిశ్వాసాలుగా తెలుస్తూ ఉన్నాయి ఆయన పాదాలు ఎక్కడుండయి భూమి మీద ఉండయి మనం మన విరాట్ రూపాన్ని చూచాం కాబట్టి ఇలా చూచినప్పుడు సూర్య ఎప్పుడైతే కళ్ళు అన్నావో ఆ కింద ఉండేటువంటిదంతా ఏంటంటే ఆకాశమే గనక ఆకాశం నీలివర్ణంతో ఉంది గనక ఆయన కంఠం నీలివర్ణంతో అని మనం చూచాం సరేనా మరి స్వామిజీ ఇప్పుడేది ఇంకో రెండోది వచ్చింది ఇప్పుడు స్థితి కంఠం తెల్లగా ఉందని అరే అది ఎటువంటి కంఠమే అది ఎటువంటి కంఠం అది నీలివర్ణం ఉంది అందులో ఆ ఇప్పుడు మన కంఠానికి ఒక మంచి ఆభరణం ఇది పోని నేను వేసుకున్నాను కదా అట్లాగే మీరు వేసుకుంటారు చొక్క చొక్క తీస్తే ఉంటుంది లోపల నాకు తెలుసు సరేనా ఉందనుకోండి మంచి ఆభరణం ఉంది ఆ ఆభరణానికి సిని చుట్టూ చైన్ ఉంది ఆ తర్వాత మధ్యలో ఒక మంచి అందమైనటువంటి ఒక పత్సో ఒక ఎమరాల్డ్ అతి ఇది డైమండ్ గీమండ్ వేసుకుంటాం కదా మనం వేసుకోమలతలాగా ఉంటుంది ఉంటా కదా ఒకటి ఉండాలి కదా ఇక్కడ మీరులాగా సరేనా ఒక్కసారి పరమా పరమేశ్వరుడు యొక్క విరాట్ రూపాన్ని నీలకంఠుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఎందుకో తెలుసా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యా ముని గచ్చతి బ్రహ్మయోనిం ఆ పర ఆ విధంగా మనం ధ్యానం చేసేటప్పుడు ఆ నేత్రాలు ఏవైతే ఉన్నాయో సూర్య చంద్రుడిగా కనపడుతూ ఉంటే ఈ మేఘాలు తారకలు చంద్రుడు వీళ్ళంతా కూడా ఒక నగ ఒక మంచి అందమైనటువంటి చైన్ వేసినట్టుగా ఉంటే ఆ మధ్యలో సెంటర్లో మేరు దగ్గర తల తల తలతలం మెరస్తా చూస్తేనే మనం జిగే జిగేలు సూర్యుడు ఇక్కడ దివ్యమైనటువంటి ప్రకాశంతో కనపడుతుంది సూర్యప్రకాశం అదే మణి అర్థమవుతుంది అది తెల్లగా ఉంది సూర్యప్రకాశం తెల్లగా ఉంది ఎందుకని అంతరిక్షంలో ఉండదంతా కూడా ప్రకాశమే కదా వన్ థింగ్ ఏదో మేఘమే అనుకో తెల్లగా ఉంది ఓకే ఇంకొక మాట చెప్పండి ఏమంతా మీరేంద్ర స్వామిజీ మీదంతా పోయిటిక్ గానీ మీరేదో కవిత్వం అదంతా ఆ చాదస్తవంతం పట్టిస్తాను నేనే కవిని కాదు కవిత్వం కాదు ఒక మాట చెప్పనా సరే నీలకంఠన్నే పోనీ చెప్తా ఇప్పుడు కాదని లేవు నువ్వు ఎన్ని ఇది కూడా కాదని ఇంకోటి చెప్తా దట్ ఈస్ వేద ఎందుకంటే నీలకంఠుడు ఎప్పుడండి నీలకంఠుడు క్షీరసాగరానికి ముందు అంతకుముందు ఎవరు శతికంఠాయ చాపో అర్థమైందే అయ్యా నువ్వు నీలకంఠుడివి ఎప్పుడు క్షీరసాగర మదనం జరిగిన తర్వాత పాల సముద్రాన్ని తర్వాత నీలకంఠ నమస్కారం ఇంకా పూర్వానికి కాబట్టి ఇది జరగక ముందు నువ్వు పాల సముద్రం దగ్గర రాకముందు వీళ్ళు నీ కోసం ప్లాన్ చేసి నేను లాగక ముందు అమ్మవారు చూసినప్పుడు ఆ పక్కన కూర్చొని ఉంటే అప్పుడు కదా వచ్చారు అయ్యా నువ్వు తప్ప మాకు దిక్కు లేదు దిక్కు లేదు అని వచ్చారు కదా నీ దగ్గరకి సరేనా ఆ దిక్కులే అంబరంగా కలిగిన దిగంబరుడు నువ్వు కదిలి వచ్చావు ఓకే అప్పుడు ఉన్నది నీ యొక్క శివుడు గౌరవర్ణం కదా తెల్లగా ఉంటాడు శివుడు ఇప్పుడు తెల్లగా ఉండే ఆయన నల్లగా ఎందుకు ఉంటుంది నల్లగా ఉండే ఆయనకి ఇక్కడ ఎర్ర ఎందుకు ఉంటుంది కాబట్టి ఆయన ఇప్పుడు తెల్లగా ఉంటాడు గౌరవ వర్ణంతో కూడా గౌరవ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు నీలకంఠుడు పరమేశ్వరుడు నీలకంఠుడే ఇంకోటి కావడానికి వీలు అని అన్నాడు అనుకోండి ఎవడన్నా శితికంఠుడు కావడానికి వీల్లేదు నీలకంఠుడే అన్న అనుకోండి వాడు ఈ మదనం దగ్గర నుంచే పరమేశ్వరుడితో టచ్ లో ఉండాడు కానీ అంతకు ముందు టచ్ లో లేడని అర్థం ఆ సీనియారిటీ తక్కువ మనం అంటుంటాం ఏహే నీకు స్వామీజీని ఇక్కడ తెలిసినట్టుగా ఉంది మాకు నుంచో తెలుసు ఎందుకని నువ్వు ఇప్పుడు ఏడిపిస్తున్నావు మేము ఎప్పటి నుంచో ఏడిపించాం అది అర్థంతుంది ఇది తీసుకోవాలి సీనియారిటీ సీనియారిటీ కాబట్టి అంతకాలంగా మీకు తెలుసండి అంతకాలం తెలుసు పరమేశ్వరండి నీలకంఠ అనేటువంటి వాడు మొన్ననే నిన్నగాక మొన్న మన పేర్ల పండుగ వచ్చింది కదా దానికి ముందు సంక్రాంతి వచ్చింది కదా దానికి ముందే టచ్ మనం అట్లా కాదు శితిక తెల్లగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని చూసాం కాబట్టి అవసరమైతే ఇట్లా ప్రార్థన చేయగలం అట్లా అవసరమైతే అట్లా ప్రార్థన చేయగలం అది అక్కడంతా ప్లీజ్ నమ కపర్దే చుక్త కేర్దెనే మనం చెప్పాను కదా అంటే జడలు ముడి వేసుకొని ఉండేటువంటి వాడు జటాజూటం జటాజూటధారి కాబట్టి జడలన్నీ కూడా ఎవరైతే జడల ముడి కలిగి ఉండాడో ఆయన కపర్దినహ కపర్దినే నమహ తర్వాత కళ్యాణ కట్ట నుంచి వచ్చి కేసాయచ అంటే ముండనం కలిగిన వాడు అని అర్థం మళ్ళీ కాంట్రాక్టి కదా చూడండి తమాషా అయ్యా జటాజుటారి ఓకే మిగి తెలుసు జటా దారి చల దురగహారి తెలుసు అయ్యా నీ పైన జటాజూట ఉంది నీ యొక్క మెడలో ఏమో చలత్ ప్రకాశిస్తూ ఉండేది కదులుతూ ఉండేటువంటి ఉరగహారి ఆ ఉరగం అంటే వరసా గచ్చతి ఇతి పొట్టతో నడిచేటువంటిది పాము దాన్ని వేసుకుని ఉండవు నాగభూషణుడివి నాగాభరుడివి ఇవన్నీ మనకు తెలుసు కానీ మనకి ఇప్పుడు తెలియదు గుండు చేసుకుని ఉన్న చూడలేదు ఇప్పుడు కొందరు చెప్తారు ఇప్పుడు ఇది తెలియదు వాళ్ళకి చాలా మందికి లేకపోతే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా ఎవరితో చెప్పద్దు రుద్రం చెప్పే వాళ్ళకి జ్ఞానం లేదు మాకే జ్ఞానం ఉంది ఎందుకో తెలుసా అసలు శివుడు కూడా తిరుపతికి వచ్చి కళ్యాణ గట్టకి వెళ్ళి అక్కడ చేయించుకొని వెళ్ళాడు ఎందుకో తెలుసా అర్థమవుతుందే కాబట్టి మన విష్ణుమూర్తి గొప్పవాడు గనక శివుడు వచ్చి తెలియకుండా నా మార్గవేషంలో వచ్చి వేరు పేరు ఇది చెప్తారు వాళ్ళు ఇది చూడు కావాలంటే చూడు ఇక్కడ ఉంది నీకెక్కడైనా ఉందా ఏ పురాణంలో అయినా ఉందా చివ పురాణంలో ఉందా ఇట్లా ఎక్కడుంది ఇది రహస్యం వేదమే చెప్తా ఉంది కాబట్టి జడల ముడి కలిగినటువంటి వాడు అట్లాగే ముండనం కలిగిన వాడు ఏమి లేదు సార్ పరమాత్మని చెందడానికి గమ్యము తానే అయి ఉండాడు గనక మార్గం కూడా తానే అతి అతమాష గమ్యము తానే మార్గము తానే యోగి తానే యోగేశ్వరుడు తానే యోగము తానే ఎందుకని భగవంతుడు భగవంతుడు సంబంధించిన జ్ఞానం రెండు కాదని తెలుసుకున్నాం భగవంతుడు యోగేశ్వరుడు అయితే యోగం వేరు యోగేశ్వరుడు వేరు కాదు కాబట్టి జడలు ఎప్పుడైతే ధరించిన్నాడో యోగి ముండనం ఎప్పుడైతే చేసుకొని ఉన్నాడో సన్యాసి అర్థమవుతుంది కాబట్టి ఇవి మార్గాలు ఇవి మార్గాలు దయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్టత మనం అనుకుంటాం కాని రెండు ఏమిటవి కర్మయోగేనా యోగినాం జ్ఞానయోగేనా సంఖ్యానాం కర్మయోగేన యోగినాం కాబట్టి యోగులకి కర్మయోగము జ్ఞానులకి సంఖ్యం సమ్యక్ ఖ్యాయితే సంఖ్యం ఇది సన్యాసం సన్యాసం అనేది జ్ఞానానికి సంబంధించింది ఇది యోగానికి సంబంధించింది కాబట్టి యోగ మార్గాల్లో ఉండేటువంటి వాళ్ళని ఏది దుఃఖ సంయోగ వియోగ యోగ సంగీతం వాళ్ళని నడిపేటువంటి వాడిని నేనే లేదు అన్ని వదిలేసి ఇప్పుడు యోగం చేస్తున్నాడు అనుకోండి ఆ యోగం చేసేటువంటి వాడికి యజ్ఞోపయతం ఉంటుంది శిఖం ఉంటుంది కానీ సన్యాసికు ఉండదు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకని ఒకవేళ ఉంటే జ్ఞాన శిఖిన జ్ఞాన యజ్ఞోపవీతిన అది కాబట్టి జ్ఞానమే యజ్ఞోపవీతంగా కలిగినటువంటి వాడు జ్ఞానమే శిఖగా కలిగినటువంటి వాడు ఆయన తలలో నుంచి వచ్చేదంతా కూడా జ్ఞానమే కాబట్టి అది దాని యొక్క అర్థం కాబట్టి సన్యాసికి శిఖం ఉండదు అట్లాగే యజ్ఞోపవీతం ఉండదు అవన్నీ తీసేస్తేనే సన్యాసి కారణమేంటి కర్మ మార్గంలో లేడు గనక సమస్తం విడిపడిపోయి గనక కేవలం శ్రవణం అనే నిధిధ్యాసాలు తప్ప రెండవది లేదు గనక చేయవలసిన కర్మలన్నీ చేసేసాడు గనక తద్వారా అంతఃకరణ శుద్ధి పొందాడు గనక సమకార్యం అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత ఇక జ్ఞానం తప్ప రెండవది లేనే సన్యాసం శ్రవణం కుర్యాత్ సన్యాస సన్యాసం తీసుకున్న తర్వాత ఇంకా చేయవలసింది ఏంది శ్రవణం కురియాత్ ఒక శ్రవణం చేయాలి శాస్త్రాన్ని గురుముఖత వింటూ ఉండి దాన్ని మరణం చేసుకుని నిధిధ్యాసలో తరించిపోవాలి తానే పరబ్రహ్మని అహం బ్రహ్మాస్మి తత్వమసి తత్వమసి వాక్యాన్ని గురువు చెబుతూ ఉంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఇతను కలిగిపోతా ఉంది ఇది సన్యాసం అంటే సరేనా ఈ రెండు మార్గాలు తానే అయినవాడు వాళ్ళని వీడని నడిపించేటువంటి వాడు ఎందుకని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు పరమాత్మని పరమేశ్వరుడు వీళ్లు ఆశ్రయిస్తున్నాడు ఇంకా కూడా కాకుండా ఏంటంటే ఇంకా చాలా చెప్పచ్చు ఇవన్నీ అర్థాలే ఏంటో తెలుసా జుట్టుండేవాళ్ళ రూపంలో ఉండేవాళ్ళకి నమస్కారం జుట్టు వాళ్ళ రూపంలో ఉండేవాళ్ళకి నమస్కారం ఇది మా మానవులకే ఇది మీరు కావాలంటే చూడండి ఈవెన్ పశుపక్షాదులు మీకు కనపడతానే ఉంటుంది ఇదంతా కూడా ఇప్పుడు సింహం ఉందనుకోండి అదేంటది సింహాన్ని చూచాం అనుకోండి మన చూడలే పంచుచారు కదా పంచవక్త పంచముఖ అటు శివుడు ఇటు సింహం కదా మరి సింహాన్ని చూసామనుకోండి సింహం ఏ విధంగా చూడాలి నువ్వు పరమేశ్వరుడు గానీ కదా చూడాలా సింహం కదలతా ఉంది ఆ కదడానికి ఆధారమైన పరమేశ్వరుడు అందుకని సింహాన్ని దండం పెడతాం కుక్కగా దండం పెడతాం సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన బ్రాహ్మణే గవిహి హస్తని ఆవులో ఏనుగులో కుక్కలో అన్నిట్లో చూసేటప్పుడు సింహంలో చూడవు చూసావు ఏమని చూస్తావు కపర్ది ఎందుకో తెలుసా సింహానికి జోలు ఉన్నది కపర్దే నమ గుర్రానికి గుర్రానికి ఉందా జూ ఉంది కాబట్టి ఏ టేటికైతే ఈ వెంట్రుకలు బాగా ఉండయో గుర్రం గాని అట్లాగే పక్షులున్నాయి కొన్ని పక్షులకు కూడా ఉంది నెమలుంది శుభ్రంగా పించాం అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఆ రూపాలన్నింటిలో కూడాను పరమేశ్వరుని ఎట్లా చూస్తామో తెలుసా ఎందుకని వెంట్రుకలు కలిగి ఉండేటువంటి వాడివి ఇదిగా ఇట్లంతా ఉన్నావు అర్థమవుతుంది స్వామిజీ ఇది ఎట్లా స్వామిజీ ఇది యుప్తేశ తాపేలు ఉందనుకోండి మనకు టా టైస్ కనిపించిందనుకోండి టా టైస్ అంటే ఇదేమో ఇది దోమలు పోయేదానికి అది కాదు తాపేలు ఇప్పుడు అన్ని పదాలు ఒకటి చెప్తే ఓటికి జ్ఞాపకం వస్తుంది సరేనే సరే తాపేలు ఉందనుకోండి తాపేలు ఏమైనా ఉండే దాని అవసరం అదే అదేమన్నా కళ్యాణ అవసరం ఉందే లేనే లేదు తేలు పీతలు వీటికి అంత లేవు కదా వాటిని చూసినప్పుడు వ్యుప్తేశాయ నమ ఎందుకో తెలుసా నీ నామ రూపములకు నిత్య జయ మంగళం హే పరమేశ్వర ఏ రూపంలో అయినా నాకు కనిపించాల్సింది ఆ రూపంలో కనిపించాలి కాబట్టి ఈ జ్ఞాన శికిన చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే కపర్దినే జడగలిగినటువంటి వాడు ఉప్త కేశాయ ముండనం కలిగిన వాడు ఇది కేవలం సన్యాసం జ్ఞానపరం ఇంకొక మాట కొద్దిగా విశాల దృక్పథంతో మాట్లాడాలంటే ఇది శంకరాచార్య స్వామితో ప్రారంభమైంది అని చెప్పాలి అసలు సన్యాసం అనేటువంటి తర్వాత ఆయన్ని చూసి అందరు కర్రలు ఎత్తుకొని తిరుగుతూ ఉండరు ఆయన జ్ఞానంతో తిరిగాడు వీళ్ళు కర్రలు ఎత్తుకొని తిరుగుతుండరు ఇలా పెట్టుకొని అసలు ఆయనతోనే పుట్టింది అంతే సన్యాసము అనేటువంటి దాన్ని దశనామ సన్యాసుల్ని తయారు చేసింది ఆ సంప్రదాయాన్ని తయారు చేసింది ఆది శంకరాచార్య స్వామి ఎందుకంటే అంటే స్వామి అప్పుడు లేదు ఈ విషయం కూడా పురాణంలోనే ఉంది భవిష్యత్ పురాణంలో ఇది ఏదైతే మనకు విప్త కేశాయ అంటున్నామో సరేనా ముండనం చేసుకుని వాడు ఇలా ముండనం చేసుకుని వాడు చతుర్భి సహిత శిష్య చూడది చతుర్భి సహిత శిష్య చతుర్భి సహిత శిష్య శంకరో అవతరిష్యతి శంకర అవతరిష్యతి కాబట్టి చతుర్భి నలుగురు చతుర్బిహి సహిత ఎవరు వీళ్ళు శిష్యులు నలుగురు శిష్యులతో చతుర్భి సహిత శిష్యై శంకర అవతరిష్యతి ఎక్కడుందో తెలుసా ఇది భవిష్యపురాణంలో ఉంది వ్యాసభగవానుడు ముందే చెప్పాడు ఈ భవిష్య పురాణం రాసి ఏ అంటే వాటికి కనుక డేటు మనం అనుకుంటే యూనివర్సిటీ బట్టి పిచ్చి మనకు కూడా బట్టి ఒక మూడు వేల ఐదు సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు పోయే చెప్పాలి ఎందుకంటే వ్యాసు టైంలో కనుక ద్వాపర యుగాంతను కాబట్టి ఒక నాలుగు వేల ఐదు వేల సంవత్సరాలు అప్పుడు ఏమి రాశాడో తెలుసా ఒకవేళ నాలుగు వేల సంవత్సరాలేని కనుక మీరు అనుకుంటే అర్థమవుతుందా ఇంకెప్పుడో ఒక రెండు వేల ఏడు సంవత్సరాలకి రాబోతా ఉన్నాడు శంకరాచార్య స్వామి ఎవరైనా శంకర అవతరిష్యతి అందువల్ల శంకరో శంకరాచార్యం కేశవం బాధరాయణం అనేది అందుకే కాబట్టి వ్యాస భగవానుడు ఎవరో ఆయనే సాక్షాత్ మహావిష్ణువు శంకరాచార్యుల వారు ఎవరంటే సాక్షాత్ శంకరుడు శివుడు అని ఎందుకు చెప్పుకుంటామని తెలుసా అంటే ఆయన బ్రహ్మసూత్రాలు రాయడానికి వస్తే ఆయన బ్రహ్మసూత్రాలు మనకు అర్థం కాకపోతే వాటికి వ్యాఖ్యానం రాయడానికి శారీరక మీమాంస సూత్రభాష్యం రాయడానికి ఆయన ఎవరు రాస్తారు ఎవరికి సాధ్యం కాబట్టి శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం ఇది ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో చతుర్భి సహిత శిష్యై శంకర అవతరిష్యతి ఇది భవిష్యత్ పురాణంలో ఉంది అంటే ఇంకెప్పుడో ఒక మూడు సంవత్సరాలకి రాబోయేటువంటి శంకరాచార్య గురించి వ్యాస భగవానుడు భవిష్యత్ పురాణంలో రాశారు కాబట్టి శంకరాచార్యతో ప్రారంభమైంది అంటే ఆ మార్గాన్ని మనకు సునాయాసంగా సుగమం చేశారు ఇటువంటి వ్యక్తి రాబోతున్నాడు ఈ మార్గాన్ని సుస్థిరం చేయడానికి అందరికి అర్థమయ్యేలా చేయడానికి సాక్షాత్ శంకరుడే ఆవిర్భవిస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా అక్కడే తెలియజేయబడింది